మరోసారి చేరవచ్చిన మీకు అందాలు సమర్పిస్తున్నా ఆదికాండ మూడో అధ్యాయం పదిహేనవ వచనంలో ఈ సమాచారం రాబడుంది ఆదికాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనం జరిగిన కార్యక్రమం ఏమంటే వాస్తవానికి నరుడు దేవుని మాట వినకుండా తన భార్య మాట విని దేవు నాగ్నను అతిక్రమించాడు అతిక్రమించాడు సంఘర్షణ అక్కడ ప్రారంభమైంది వాస్తవంగా పరమదేవుడు ఏం చేశాడు అంటే ఆదాముకు మీకు మీ తెలియజేసినట్టుగా ఒక అవకాశం ఓ మారు మనసు ఒక అవకాశం దయచేసి అతని మారు మనసు పొందటానికి కూడా మారుమను పొందడానికి ఇష్టపడినవాడై నిలిచింటే పరమదేవుడు పాపమునకు విమోచనగా ఒక ఏర్పాటు చేశాడు పాపమ్మనకు విమోచన ఏర్పాటు ఇది క్రీష్భునందు చేసిన కార్యక్రమం మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరమ కరువు చేసేదని చెప్పేశాడు అది అది సాతాను అది సర్పము అది నిన్ను మడి మీద కొడత సా మడి మీద కొడుతుంది వదులుకోడు వదులుకొనే కార్యక్రమం కాదు నీవు దాన్ని తలనుషత కొట్టినప్పుడు అది మడి మీద కొడుతుంటుంది అని సమాచారం తెలియజేశాడు సంఘర్షణ పోరాటం కాబట్టి పాపమునకు విమోచన కొరకై పరమంద దేవుడు కృష్ణ యొక్క శిలవ యాగాన్ని సంకల్ సంకల్పించాడు సంకల్పించాడు కృష్ణ ప్రభు యొక్క శిలవ మరణం తప్ప పాపాన్ని గెలిచే అవకాశం లేని పరిస్థితుల్లో పరిస్థితుల్లో ఈ పెనుగులాట ఏదేం తోటలో ప్రారంభమైంది ప్రారంభమైంది ప్రారంభమైన ఈ పెనుగులాట సంతానానికి చుట్టుకుంది సంతానం చుట్టుకుంది అటు శాంతాన సంతానానికి ఇటు స్త్రీ సంతానానికి మధ్యలో ఈ పెనుగులాంటి కొనసాగుతూ ఉంది అందులో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఏంటంటే అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడిమను కొట్టదు అని చెప్పిన సమాచారం సంఘర్షణ అందువల్ల వాస్తవం ఏం జరిగిందంటే అపవాది సర్పరూపంలో ఉన్న అపవాది ఏదంతోట్లో నుంచి బయటకు వచ్చేసి ఆ తలని చెత కొట్టే మగ్గాడు ఎవడో చూస్తాను అన్నట్టు పన్నాకాలం అంటూ మొదలెట్టేశాడు తలం చెత కొడతాడా వాడు ఇస్తే కదా చద చద చదవట్టానికని ఉద్దేశించి మొట్టమొదటి అపవాదక చర్య క్రీస్తు ప్రభువుని భూలోకానికి రాకుండా అడ్డగించే కార్యక్రమం కొనసాగించాడు క్రీష్ భూలోకానికి ప్రవేశించడానికి వీలు అసలు ప్రవేశించకుండా చూస్తాను అని చెప్పని పంతం కట్టిన వాడై యుద్ధాన్ని ప్రకటించాడు ప్రకటించాడు స్త్రీ సంతానం భూలోకానికి రావడానికి వీలు లేదు దాన్ని ఏ రో ఏ మార్గంలో నైనా ఎదురు ఎదిరించి అరికట్టి నశింపజేస్తాను శ్రీ సంతానం రాకుండా భూమి మీద చల్లాచలం చేస్తాన ఉద్దేశంతో పూనుకున్నవాడై మొట్టమొదట ఒకవేళ కయ్యిన వల్ల సమస్య లేదు సమస్య ఎందుకు లేదంటే అతడు దుష్టిని సంబంధి మన మొదటి హోంస్ వర్త మొదటి హోం పత్రిక మూడో అధ్యాయం పన్నెండో వచ్చాం చదివాం కదా అతడు దృష్టిని సంబంధి సమస్య లేదు నాకు సమస్య లేదు సా కయన వల్ల సమస్య లేదు వల్ల సమస్య తలెత్తుంది నా పక్షంలో చేరని ఏ బేలు వల్ల తను సమస్య తెలియదు వస్తుంది కనుక ఏ సంగతి తేల్చుకుందాం మనీ ఏ బెల్ను అంత అని చెప్పించేశాడు అయిపోయింది సాధన కాబట్టి శ్రీ సంతానం లోకానికి వచ్చే ఈ ప్రతిఘటనలో మొట్టమొదటిసం చేశాడు కార్యక్రమం జరిగిపోయింది అలా దాంతో ఆగిపోతే కృష్ణ బుభూలో కానికి వచ్చే మార్గాలు లేకుండా పోయేదే కానీ దేవుడు హే వెళ్తూ ఈ ఉద్దేశించలా కాబట్టి ఆదాముకు మరొక సంతానాన్ని కలిగించి అతని షేతు అనే పేరు పెట్టి చేతు సంతతి ద్వారా ఈ పందాన్ని కొనసాగించడానికి ఉద్దేశించిన వాడాయి ఇరవై నాలుగు వచ్చిన రాబడుంది నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినం ఆది కాండంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఆది కాండము అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో వారిని కూడినప్పుడు కుమార్ని కని కలియని చంపిన హేమే ప్రతిగా మనకి సొంతం దయచేసిందని చెప్పి శ్వేతను పేరు పెట్టను శేతను కూడా కుమారులు పుట్టినప్పుడు ఎనోషను పేరు పెట్టాను యోహోను ప్రార్థన చేయడం ప్రారంభమైంది కాబట్టి దేవుడు తన పక్షంగా ఓడిపోయిన వాడు కాడు ఓడిపోయినవాడు కాదు నీతిపక్షము ఓడిపోలా ఓడిపోలా చంపేశాడు చంపితే ఓడిపోయినట్టు కాదు కాబట్టి కైహేమేలు చంపి చంపిబడిన తర్వాత పరమన్న దేవుడు చేతు ద్వారా తన కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఉద్దేశించిన వాడై కొనసాగిస్తా ఉన్నాడు కాలక్రమంలో ఈ సంతానం ఎలాగో కొనసాగాలో చెప్పి తెలియజేస్తూ అడ్డు వచ్చే ప్రతి ఆటంకాన్ని తొలగించుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు పరమ తండ్రి జరిగించిన సమాచారం అది గ్రంథంలో శేతు సంతతి ద్వారా మెసియాను స్త్రీ సంతానాన్ని భూలోకాలను తీసుకుని వచ్చే దేవుని యొక్క మార్గం కార్యక్రమాన్ని జరిగింది అందుకండి ఆ తర్వాత మనుషులు రెండు చీలికలు చీలిపోతూ చీలిపోతూ కలవకుండా వెళ్ళిపోతున్నాయి కయ్యన సంతతి వెళ్లిపోతుంది శ్వేత సంతతి వెళ్లిపోతా ఉంది నీతికి దుర్నీతికి పొత్తి లేకుండా వేరు వేరుగా అయిపోయిన పరిస్థితులు లేకుండా నీతికి విశ్వ సంబంధులు దేవుల ప్రార్థించేవారు ఒక ప్రక్కన దేవుని నియమాన్ని వ్యతిరేక వ్యతిరేకించేవారు నన్ను మనకు అపవాసం బంధన మరొక ప్రక్కన కొనసాగుతుండగా కాలక్రమంలో రెండు ఈ ప్రవాహాలు ఒకచోట జాయిన్ అయ్యాయి ప్రవాహాలు రెండు జాయిన్ కాకూడదు విడివిడిగానే ఉండిపోవాలి కానీ ఎప్పుడైతే జాయిన్ అయిపోయాయి రెండు ప్రవాహాలు జాయిన్ అయిపోయాయి ఒకే ప్రవాహంగా మారినాయో భూలోకానికి శాపం వచ్చింది శాపానికి వచ్చింది కాబట్టి ఆరో అధ్యాయంలో ఏం జరిగిందంటే ఆదికాండం ఆరో అధ్యాయంలో నల్లు కుమార్తెలు నరు కుమారుడు దేవుని దేవుని కుమారుడు నల్లు చక్కని వారని చూచి వారందరికీ ఇష్టమైన వారిని జత అయిపోయిన నీతి దుర్నీతి కలుసుకోవటం జరిగిపోయింది సమస్య ఏర్పడుతుంది నీతి దుర్నీతికి సంత పొత్తి వాస్తవానికి కాబట్టి అవిశ్వాల్తో విద్యోడుగా ఉండకూడదనే సూత్రము ఆదురించున్న సూత్రం ఇది కొత్త సూత్రం కాదు అవిశ్వాసులతో విజ్వోడుగా ఉండకూడదనేది దేవుని సిస్టం ఆదురిని సిస్టం ఇది కాబట్టి అవిశ్వాసులైన వారితో విశ్వాసులైన వారు రెండు కలిసి ఏకప్రవాహంగా ప్రవహించినప్పుడు లోకానికి శాపం వచ్చింది శాపం వచ్చింది శాపం వచ్చినప్పుడు పరమదేవుడు చూచాడు దేవుడు ఆది నుంచి చేసే ఒక కార్యక్రమం ఏమంటే కీర్తన గ్రంథం యాభై అధ్యాయం మూడవ వచ్చిన సమాచారం రావండి రెండు మూడు వచనాలు చదువుతా కీర్తన గ్రంథం యాభై అధ్యాయం మూడు రెండు మూడు వచనాల్లో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం వివేకము కలిగి చదవండి ఆమె పద్నాలుగు అధ్యాయం క్షమించండి పద్నాలుగు అధ్యాయం రెండు మూడు వచ్చాన్ని చదువుతాం వివేకము కలిగి దేవుని వెతకువాడు కలరేమో అని దేవుని ఆకాంక్షంలో చూచి నర్వను పరీక్షిస్తూ ఉంటాడు దేవుని కార్యక్రమం ఇది తన సంకల్పాన్ని కొనసాగించుకోవటానికి నీతికి ప్రతినిధులను ఏర్పాటు చేసుకోవటానికి నీతికి ప్రతినిధి కావాలి నేడు ఇప్పుడు లోకం చెడిపోయింది రెండు రెండు ప్రవాహాలు మిళితమై ఏక ప్రవాహంగా ప్రవర్తించినప్పుడు లోకం చెడిపోతే పరమదేవుడు ఏం కోరుకున్నాడు అంటే లోకంలో నాకొక మనిషి కావాలి నాకొక మనిషి కావాలి నీతికి ఒక ప్రతినిధి కావాలి కాబట్టి నీతికి ప్రతినిధి కావాలని దేవుడు కోరుకున్నప్పుడు గ్రంథమేమందంటే ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిందండి ఇలా నాది కారణము ఆరో అధ్యాయం అయితే నోవహు దేవుని ఏదో దృష్టి అయిపోయిన వాడయ్యాడు చెప్పేశాడు నోవాహు నీతిపరుడు విశ్వాసి తన తన తనములో నిందారహితుడైన విజు కనిపించాడు నమహ కనిపించినప్పుడు పరమదేవుడు అన్నాడు ఓకే నీతికి ప్రతినిధి ఉన్నాడు దుర్నీతికి ప్రతినిధులు చాలా మంది ఉన్నారు కానీ నీతికి ప్రతినిధి ఒకటి కావాలి నీతికి ప్రతినిధి విశ్వాసై ఉండాలి విశ్వాసమై ఉండాలి విశ్వాసి అంటే ఏం చేస్తుంటాడంటే దేవుడు ఏం చెప్తాడో దాన్ని యావత్తు చేసేవాడు నీతికి ప్రతినిధి అయి ఉంటాడు కాబట్టి ఆ రోజు ఇరవై నాలుగు వచ్చి ఏమన్నాడు అంటే నాదము అట్లు చేశాను దేవుడు తనకు ఆజ్ఞాపించిన యావత్తును చేసిన దేవుడు ఎలాగా ఆజ్ఞాపించాడో యావత్తు చేసినవాడు నీతులనుడు కార్యక్రమంది హెబ్రిలకు రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవ వచనంలో సమాచారం రమ్మడింది హెబ్రి పదకొండు ఐదులో విశ్వాసమును బట్టి ఆయమని కోల్పోబడింది సమాచారాన్ని కాబట్టి ఎనిమిదవ వచనంలో ఇలా రబడింది ఎనిమిదవ వచ్చంలో నన్న క్షమించండి ఒక నా నోవహు నాదం ఒక క్షేమని చెప్పి విశ్వాసంను బట్టి నోవహు దేవుని శత హెచ్చరింపబడి వాడాయి భయభక్తులు కలిగి తన వాటి రక్షణ కొరకు ఒక ఓడం సిద్ధం చేసుకున్నాను విశ్వాసం దేవుడు కోరుకున్న విశ్వాసం అది వరకు చూడని సంగతులు నవహు అది వరకు సంగతులు చూడలేదు నీవు నరకం అంటే ఏంటో అది వరకు చూడలా చూడ గ్రంథం మాట్లాడింది నరకం నరకం గురించి మాట్లాడింది అగ్ని ఆర్థం పురుగు చావద అది వరకు చూడని సంగతుల విషయమై హెచ్చరింపబడిన తర్వాత నీవు విశ్వాసపోవోకి చెందినవాడవైతే నోవాహు ఎలాగూ అది వరకు చూడని సంగతుల విషయమే హెచ్చరింపబడిన వాడై భయభక్తులు కలిగి తన ఇంటి వారి రక్షణ కొరకు గోడని సిద్ధం చేసుకున్నాడో ఆ రూపంగా నిజంగానే నీకు విశ్వాసం అంటే నువ్వు విశ్వాసమైతే నీతికి సంబంధించిన కోవకు చెందినవాడు అయితే జరిగే కార్యక్రమం ఏమంటే నీ ఇంటి రక్షణ నీ బాధ్యత నీ మీద ఉంది నీ వంటి ఇంటి వారి రక్షణ నీ మీద ఉంది ఎంతమంది అంగీకరిస్తారో నాకు తెలియదు నిజంగా నువ్వు అంగీకరించకపోతే విశ్వాసం కావు చెందిన వాడు వినడానికి అవకాశం ఉండదు ఉండదు ఇది వరకు ఏంటో ఏమి జరగదు తెలియదు భూమిలో నుంచి మీద వర్షం పడవాల లోపల నుండి చెమ్మ వచ్చి భూమిని తడిపించేసి కార్యక్రమం జరిగించేది దేవుడు భూమి మీద వర్షం కురిపించలేదు కానీ నవహు చెప్పాడు వర్షం తెలపడే వస్తుంది అన్నాడు అది ఎలాంటిదో ఎన్నడో చూసిన వాడు కాదు దేవుడి మాట భయపడి ఇంటివారి రక్షణ ప్రాముఖ్యమైన సమత అనుకొని ఉద్దేశించి ఇంటి రక్షణ కొరకు వాటిని సిద్ధం చేసుకున్నాడంట నువ్వు విశ్వసించితే భయపడితే దేవుని మాటలు విశ్వసించితే నరకం ఉందని నీవు నరకుండి తప్పించుకోవడానికి ముందు సిద్ధపడాలి నీ ఇంటి వారిని నరకుండు తప్పించే పరిస్థితి స్థలం వారికి చేర్చాలి లేకపోతే నీ విశ్వాసం విశ్వాసం కాదు సమస్య సమాజ పరిస్థితి ఏదే వాస్తవానికి కాబట్టి బాధ్యత రహితంగా చేతులు కట్టుకుని ఉద్దేశించబడింది కాదు విశ్వాసం ఇంటి వారి రక్షణ కొరకు వాడని సిద్ధం అందువలన పరమదేవుడు ఏం చేశాడంటే ఈ తెగను కొనసాగించాడు నవవహు ద్వారా కొనసాగించడానికి ఇష్టపడి నవహ కుమారుడున క్షేమ గుడారములో దేవుడు నివసించడానికి పోనుకున్నవాడై క్షేమ గుడారములోంచి కొనసాగించుకుంటూ అబ్రహం దగ్గరికి వెళ్ళాడు దేవుడు అబ్రహం దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు చెప్పేశాడు మనం దేవుడు ప్రత్యేకించి ఒక వింతైన జంట కనబడిందంట ఇంతవరకు దేవుడు జంటను గురించి మాలోచన చేయాల ఆదానికి ఏర్పాటు చేసిన జంట మేలు చేసిన జంట కాదు కీడు చేసిన జంట ఆమె లోహం యొక్క జంటను గురించి మాట్లాడలేదు విధైత వినయమే కొనసాగించిన స్త్రీ పరమందం దేవుడు ఏం చేశాడు అంటే తన నీతి పోరాటంలో ఒక జంటను కనుగొన్నాడు నచ్చారు దేవునికి నచ్చారు వీరి ద్వారా నా సంకల్పాన్ని కొనసాగిస్తాను అని ఉద్దేశించిన వాడై ఉద్దేశించిన వాడై ఆ వాస్తవానికి కాబట్టి ఆ పిలిచినప్పుడు జరిగిన కార్యక్రమం ఇది ఎంతవరకు తమ తోటి సహకారులు సహకరిస్తారో నాకు తెలియదు కానీ సంకల్పంలో నీతి మార్గంలో నడిచి ఈ బంధాలో జంటలకు ప్రాముఖ్యత ఉంది ప్రత్యేకించి ప్రాముఖ్యత ఉంది అనేకసార్లు చెప్పాను మళ్ళీ అంటున్నా మెసేజ్ అబ్రాహ్ మాత్రమే వచ్చింది ఎలాగొచ్చిందో నాకు తెలియదు అబ్రాఫ్ మెసేజ్ వచ్చిన తర్వాత దేవుడేం చెప్పాడంటే నువ్వు నీ దేశాన్ని పరిటో అధ్యాయంలో నీ తండ్రి ఇంటిని బొంధుజన్లాలను విడిచిపెట్టి బయలుదేరి నేను నేను బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు ఈయన శుద్ధపడుతూ బయలుదేరకపోతున్నాడు వారికి చెప్ప వారికి చెప్పే సమాచారం కాదు అది సమాచారం దేవుని సందేశం తనకే వచ్చేస్తుంది నేను బయలుదేరాడు బయలుదేరుతున్నాడు ఎక్కడికండి వెళ్ళేది నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళిందో మరి చెప్పినాడు పలాం చోటకి ఆయన చెప్పలా ఎక్కడికి వెళ్తాను వెళ్ళి బయలుదేరతన్నాడు నువ్వు లేకుండా నేను ఉండు నువ్వు నేను కూడా వస్తానండి చెప్పేసే సమాచారం నేను నేను నేను సిద్ధపడలా నీ వల్ల నా ప్రాణాపాయం ఉంది నాకు తెలుసు నీ వల్ల నాకు ప్రాణాపాయం ఉంది కాబట్టి నేను సిద్ధపట్టడానికి తీసుకెళ్ళడానికి సింతమి సమ్మతించకుండా వెళ్ళిపోతున్నా అన్నాడు ఆ కాక నేను వస్తున్నాను నా వల్ల మీకేంటే సౌందర్యవతివి అది నా సమస్య నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు వాస్తవానికి ఏ స్థలమో ఏ జనమో ఏ ప్రజలు ఎలాంటి వాళ్ళో నాకు తెలియని వాడిని నేను తీసుకెళ్ళాను అనుకో నా ప్రాణాపాయం ఉంది నీతి వల్ల నా వాడు నీ సౌందర్యాన్ని చూచి నిన్ను తీసుకొని నన్ను చంపేస్తారు కాబట్టి కుదరదు అని చెప్పేసేపాడు మరి దీనికి పరిష్కారం ఏమైనా ఉందా అని అడిగితే పరిష్కారం ఉంది ఏం పరిష్కారం ఉందంటే నువ్వు నా చెల్లెని చెప్తాను నాకు సమస్య రాకుండా పోతుంది నువ్వు మా అన్నాన్ని చెప్పగలవా అని దానికి ఏమొచ్చింది నేను నిర్భయంగా మా చెప్తాను సమ్మ భర్త చెప్పలేదు ఇబ్బంది లేదు పద బాధ పదాలని బయలు పెళ్ళారు అనుకున్నట్టే సమస్యలు ఈసారి రెండు సార్లు సంపాదిస్తూ ఎదుర్కొన్నారు ఐగుప్తుకి వెళ్ళాడు ఐగుప్త రాజు సౌందర్యం ప్రశంసించబడింది ఐగుప్త రాజు తీసుకుని హార్యంలో తీసుకున్నాడు తను భారీగా చేసుకోవడానికి ఆలోచన చేశాడు ఫర్మంద దేవుడు జోక్యంచ్చుకొని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక మార్గంలో కొనసాగుతుంటే దేవుడి యొక్క జోక్యం నీ సమస్యలకు పరిష్కారం దేవుడు చేస్తాడని విశ్వాసంతో కొనసాగించుదాయి ప్రత్యేక ఏ ఫరో జాగ్రత్త ఏంటి చేయబోతున్నావు ఆమె ఒక భార్య ముట్టడానికి వీల్లేదు అని చెప్పేసి నేను వార్నింగ్ ఇస్తే భయపడి ఫాలో అయ్యా ఆయన నన్ను బాధ చేయలేదని చెప్పిందండి నేను ఏం తప్పు చేయలేదు అన్నాడు అది అగ్రిమెంట్ అది మొదటి నుంచి ఉన్న అగ్రిమెంట్ ఇది కొత్త అగ్రిమెంట్ ఏం కాదు అలా కొనసాగించారు వాళ్ళు చెప్పేశాడు మళ్ళా గరార రాజు అయింది గరార రాజు అతని ఆమెను మళ్ళీ తీసుకోవడానికి ఆలోచన చేశాడు ఈ కార్యక్రమం అంతా ఇలాగ కొనసాగింది విశ్వాస యాత్రలో విశ్వాస యాత్రలో సమస్యలు ఉంటాయి శ్వాసవేత్తలో సమస్యలు ఉంటాయి కుటుంబంలో సమస్యలు ఉంటాయి సమస్య లేని జీవితం కాదని వాస్తవైన సమాచారం సద్భక్తతో మృతుకునుద్దేశించి వారందరూ హింస ఏ రూపంగా పొందుతారన్నది నాకు తెలియని కార్యక్రమం హింస ఏ మూలకుండా వచ్చి సమస్య ఇటు నుంచి పుట్టుకు వస్తుంది సమస్యలు ఎవరు దాన్ని కలిగి చేసేవాడు ఎవరు తెలియని విశేషమైన సమాచారం ప్రారంభించేసి అయిపోయిన కార్యక్రమం పరమదేవుడు కనికరించి దంపతులు నడిపించాడు నడిపించి చెప్పేశాడు నీ సొంత నుంచి నా మెస్సి అని తీసుకొని ఉంచుకోవడానికి నేను సిద్ధపడ్డాను అని చెప్పేసిన సమాచారం తెలియజేశాడు పరమదేవుడు తెలియజేసిన విశేషమైన సమాచారం అది గల్తీలకు రాష్ట్ర భద్రిక అధ్యాయంలో ఇరవై ఐదో వర్షం చదువు ఇరవై నాలుగు వర్షం చదువుతాం మూడు నాలుగు వర్షం అబ్రహాంతో దేవుడు చేసిన వంద కాబట్టి మనము విశ్వాసం వల్ల ఉన్న నీతిమంతులు మని తీర్చబడినట్లు క్రీస్తునద్దుకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయన కదెక్ట్ అయితే విశ్వాసం వెల్లడాయను కనుక ఇక బాలశిక్షని ఉండము యేసు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులు ఉన్నారు క్రీస్తులోనికి బాప్తి పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు క్రీస్తును ధరించుకుని అన్నారు ఇందులో యూదు అని మూడో అధ్యాయం పదహార వర్షం సమాచారం రాబడింది మూడో అధ్యాయ పదహార వర్షంలో అబ్రాహ్మణకు వాగ్దానం చేపట్ట ఒకని గుర్చి అన్నట్టు నీ సంతానమున సంతానము క్రీస్తం స్త్రీ సంతానము కృష్ణ అబ్రహం సంతానంగా క్రిష్ము సంతాన సంకల్పించి వచ్చిన ప్రతివిధమైన అవాంతరాలను తొలగించుకుంటూ తొలగించుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించాడు నువ్వు మార్గలు నడుస్తున్నావా మార్గులను నడుస్తుంటే ఏ రూపంగా హింస నాకు తెలియ ఎవరి పురికి ఏ బుద్ధి పుట్టుద్దో నాకు తెలియ ఎవరిని ఏ పురుగు తొలుచుద్దో నాకు తెలియదు కాబట్టి ఏ పురుగు ఎవరిని తొలిచినా ఏ సమస్య ఏర్పడినా పరమందం దేవుడు ఈ మార్గం నడిపించేటప్పుడు చెప్పేశాడు క్రీస్తు చేసులందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస కూదురు అని విశేషమైన సమాచారం అయిపోయింది కార్యక్రమం పరమాంద దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని ఇసాకుకి ఇచ్చేశాడు ఇరవై ఆరో అధ్యాయం ఆది కాండం సమాచారం రాబడి ఇరవై ఆరు అధ్యాయము నాలుగో అక్షరాల్లో నీ తండ్రి అబ్రహామునికి నెరవేర్చి ఆకాశ నక్షత్రం చెప్పేసి పర్లోక దేవుడు తెలియజేశాడు సమస్త భూలోకములని సమస్త జనంలో ఆశీర్వదింపబడుతున్నారని చెప్పేసాడు కాబట్టి మార్గంలో స్నేహ సంతానం కొనసాగించే కార్యక్రమం ఇది నీకు స్త్రీకి నీ సంతాను హామీ సంతానం పసుకొద్దు కలిసి ఉండొద్దు రెండు దారులు ఏకం కావద్దు కావద్దు ఆ దీనికి చెప్తున్న పరిస్థితి కాబట్టి లోకంతో ఉండే సహవాసం ఉందే సమస్యలు పుట్టుకొ పుట్టుకొట్ట పుట్టుకొచ్చే పుట్టు పుట్ట ఉంటుంది ప్రత్యేకంగానే ఉండటం అనేది దేవుని యొక్క తర్వాత ఆయన ఇరవై ఎనిమిదవ అధ్యాయం నాలుగో వచ్చినలో యాకోబుకు ఈ స్వాగ్ధానం చేసి దేవుడు యాకోబు దీవించబడే పరిస్థితులు కల్పించేసి అతనికి దీవనాను గురించి యాక్వేశ్వరలను దేవుడు ఏర్పాటు చేసుకోవటం విశేషమైన సమాచారం జరిగింది జరిగింది కాబట్టి ఇరవై అధ్యాయం నాలుగో వచ్చినలో అనగా నీకును నీతో కూడా అబ్రహామునకు అనుగ్రహించిన అనుగ్రహించి అని దీవించి యాకొబును పంపివేశాను అతడు పద్మరాములో ఉన్న సిరియావాడకు బెతియలు చేసేవాళ్ళు ఒక దేవుడు కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే తను అనుకున్న మాట నెరవేర్చటానికి మార్గాన్ని సరళం చేసుకుంటూ వస్తున్న ప్రతి సమస్యను తొలగించుకుంటూ సమాజాన్ని కొనసాగిస్తూ వచ్చాడు అని వచ్చాడు అయితే ఒక మాట ఈ మార్గంలో అపవాది ఎప్పుడు పడితే అప్పుడు అడ్డం వచ్చేసి జ్వరబడి ఇబ్బందులు కలిగించడానికి ప్రయత్నం చేస్తున్న కార్యక్రమం కొనసాగుతోంది కాబట్టి నేను కథంతో చెప్పకుండా కట్ చేసేసి అని అమ్మ చివరికి వస్తున్నా ద్వితీయ రెండవ దినృతాంతములు గ్రంథం ఇలా తెలియజేసిన విశేషమైన సమాచారం చదువుతాం రెండవ దినవృత్తాంతములు ఇరవై ఏడో అధ్యాయంలో జరిగిన ఒక విశేషమైన గాథ ఇది ప్రత్యేకించి దీనివల్ల జరిగిన సమాచారం ఏమంటే ఎప్పుడైనా మిక్సెడ్ మ్యారేజెస్ సమస్యలు పుట్ట పుట్ట అపవాదిని నీ కుటుంబంలోనికి నీ జీవితంలోనికి ఆహ్వానించటమే జరుగుతుంది కార్యక్రమం నిరంతరం జరిగే కార్యక్రమం ఇది మిక్సెడ్ మ్యారేజెస్ అనే సమాచారము మిశ్రిత వివాహాలు అవిశ్వాసుల వివాహ విశ్వాసులు కలిసి వివాహం చేసుకుంటే సమస్యలు జీవితానికి ఆహ్వానిస్తున్నావు అని అంటూ విశేషమైన సమాచారం ఇంకా వేరేం లేకపోతే కాబట్టి దేవుని పరిపిల్లడైన వారు పరిశుద్రగా ఉండటం చాలా ప్రాముఖ్యమైన సమాచారం వివాహ వేడుకల్లో మనం చేసే పాపాట్ల తప్పులన్నీ బిడ్డలకు శాపలుగా మారిపోతుంటాయి శాపలుగా మారిపోతుంటాయి జరుగుతున్న కార్యక్రమం ఇది పోరాటం ఇది విశేషమైన సమాచారం ఇరవై రెండవ అధ్యాయం రెండవ దినవృత్తాంతంలో ఇరవై రెండవ అధ్యాయంలో ఫద వచ్చుండీంది అహజ్య తల్లి అయిన తన కుమారుడు చనిపోయినని విని చనిపోయిన విని ఆమె లేచి లేచి యోదవారి సంబంధులకు రాజవంశాజులందరని హతం చేశాను అయితే రాజునకు కుమార్తె అయిన అహజ్య కుమారుడైన యావాసును హతులైన రాజకుమారిలో నుండి దొంగిలించి తొలగించి అతన్ని అతని దాదిని ఒక పడకింటిలో ఉంచను ఉంచాను సమాచారం జరిగిన సమాచారం ఏమంటే ఇరవై అధ్యాయంలో ఈ సమాచారం రావడం చదువుతాం రెండవ దిన తరవై ఒకటో అధ్యాయంలో అంతటా పన్నెండవ వర్షం నుండి అంతటే ప్రవృత్తి అతనికి పంపాను పిత్రుడైన దావేదనకు దేవుడనే ఉఫవాసాలు మనగా నీవు నీ తండ్రి నా యొహ మార్గమునూ ఆశా మార్గం అంతా నడువక ఇలా మార్గమున వ్యభిచారం చొప్పున వ్యభిచారం చేసి మిక్స్డ్ మ్యారేజెస్ కాబట్టి వాస్తవంగా ఏం జరిగిందంటే రెండు తరాలగా ఈ మిక్సర్డ్ మ్యారేజ్లు జరిగినాయి అవిశ్వాసులు విశ్వాసులతో జత కూడటం అనేది సాతా యొక్క ఏర్పాటు సాతాను గెలవాలి అంటే నీ మార్గంలో ప్రవేశించాలి ప్రవేశించి హతం చేయాలి నీ ఇంటిలోకి వచ్చి ధ్వంసం చేయాలి అది ఆ పాజ్ యొక్క ఇంటిలోకి వస్తేనే నేను ధ్వంసం చేయడానికి వీలుంటుంది కాబట్టి ఇంటిలో ప్రవేశించేది ఎలా ప్రవేశిస్తాడు వివాహాలు ప్రవేశిస్తాడు ప్రవేశిస్తాడో కాబట్టి వాస్తవం ముందేం జరిగిందంటే యహోషపాత తప్పు చేశాడు తప్పు చేశాడు యహోషపాత తప్పు చేసింది తప్పు చేసిన తప్పేమంటే తన కుమారునికి ఇస్రాయల్ దేశం నుంచి రాజకుమార్తె పెళ్లి చేయటం తప్పు తప్పు ఇస్రాయల్ రాజకుమార్తె అహమైన యజుబెల్ యజ్బెల్ యజ్బెల్ తీసుకొచ్చి యజుబేల్ కుమార్తెన అతల్యాన్ తీసుకొచ్చి ఇతర చేయకుండా తప్పు యహోర్పా ఏం చేశాడంటే యహోరాము యజుబెల్ యొక్క కుమార్తెను అతల్యాను తీసుకొచ్చి యహోరామును కట్టబెట్టాడు కట్టబెట్టాడు దాదాపుగా యఘోషపత్ బ్రతికినంత కాలము ఏం సమస్య రాల యుఘోషపత్ నిద్రించాడు నిద్ర తన తర్వాత ఇంటికి వచ్చిన కోడలు ఏం చేసి ప్రారంభించిందంటే ఇంటిలో పెత్తనం చలామణి చేయడానికి ప్రారంభం పూనుకుంది పూనుకొంది పూనుకొని ముందు భర్తను ఏదంతంలో జరిగినట్టే ముందు భర్తను ప్రభావితం చేసేసింది ప్రభావితం చేసి మీ అన్నదమ్ములు చంపాయి అని చెప్పేసి అన్నదమ్ములు చంపే చంపేమంటే వాడు బుద్ధి లేని వాడు చంపేశాడు కొత్తగా దావేసి అంతతో అన్నదమ్ములు చంపేశాడు అది చదువుతన విశేషమైన సంగతి చదువుతా కాబట్టి ఇరవై ఒకటో అధ్యాయమో పన్నెండో ఇలా రబ్బండి అంతటి ప్రాక్తం ఇలియా ఒక పత్రికను రాసి అతను ఎదుగు నీ పితృకు దావీదనకు దేవుడని ఒక హో సెలవుషన్ నీవు నీ తండ్రి నా యహోషపాత మార్గమందను యోధా ఆశా మార్గం నడవక ఇస్రాయిల్ రాజుల మార్గమంద నడిచి ఆ హాఫ్ సంతతి వారు చేసిన వ్యభిచారేమో చెప్పుడు యోధా దేశములు ఎరుషరెములు కాపురం చేసి నీకంటే యోగ్యులను నీ తండ్రి సంతతి సహోదరులు నీవు చంపించా నీ సహోదరులు చంపించేశాడు అయిపోయిందరుత కాబట్టి గొప్ప తెగులు చేత భగవని జరువును నీ పిల్లలను నీ గో బార్యను నీ వాతావరణం మొత్తిలో చెప్పిన సమాచారం తెలియజేసేశాడు అంతడు తాగల భర్త చనిపోయాడు అంతల్య రాజ్యసింహాచనం కాదా రాజ ఇవి రాణి అయిన తర్వాత తన దేశ తన తండ్రి ఇంటి వర్ష వర్షత్వం వాళ్ళ సంబంధమైన మతం తీసుకొచ్చి యువతా దేశాన్ని విభజింపజేసింది సంపూర్ణంగా విగ్రహాలంతా నింపేసింది నింపేసి నింపేసిన తర్వాత కొడుకు పుట్టాడు కొడుకులు ఏం చేసిందంటే నాయన మీ యోతా మీ తండ్రి మార్గం మంచిది కాదు మీ తండ్రి వారసులు మంచివాడు కాదు మా తండ్రి మార్గాన్ని అనుసరించి నడుచుకోమని చెప్పేసి తన తండ్రి మార్గాన్ని అనుసరింప నడపడాన్ని నేర్పించేసి కుమారుణ్ణి భ్రషం చేసేసింది కాబట్టి కుమారుని భ్రషం చేసిన తర్వాత జరిగిన కార్యక్రమం గ్రంథం లాగా ఉంటుంది కాబట్టి నీకేం చెప్తున్నాను అంటే హింస అనేది బయట వచ్చే సమస్య కాకపోవచ్చు హింస నీ కుటుంబంలో ఉండే సమస్యే కావచ్చు అది హింసే హింసే సద్బుద్ధితో బ్రతుకును ఉద్దేశించి వారి హింసను ఎదుర్కొనేది సహజమైన సమాచారం అర్థం నేను జరిగిందని చెప్పి చెప్పేశాడు మామగారు యుద్ధం అరేబియల్తో అరేబియల్తో యుద్ధం చేశాడు గాయపడ్డాడు అరహస్య దేవు మార్పడినప్పుడు అతల్య కుమారుడు మామగారిని దర్శించడానికి వెళ్ళాడు గాయపడ్డ మామగారిని అల్ వెళ్ళినప్పుడు యహు బయలుదేరాడు బయలుదేరి మామని చంపేశాడు కొడుకును కూడా చంపేశాడు వాళ్ళు కూడా చంపేశాడు మానవ వాళ్ళు చంపేశాడు అంటే ఇప్పుడు ఏమైపోయిందనమాట అత్తరియాకు ఇక దిక్కులేని పరిస్థితి ఏర్పడింది తల్లిదండ్రులు చనిపోయారు తమ్ముడు చనిపోయాడు కొడుకు చనిపోయాడు డిఖాయిపోయింది లేచింది కమ్ము సర్పంలాగా తోస తోక దగ్గర సర్పంలాగా లేచి యుద్ధం ప్రారంభించింది ప్రకటించేసింది దాబిన సంతానంలో ఎవడు బ్రతకూడదు బ్రతకూడదు అన్నది దావి సంతానం బ్రతకపోతే దేవుని ఈ మార్గంలో నడవడానికి మనుషులు లేరు మనుషులు లేరు అయిపోతారు సంతానం ఈ మార్గం కొనసాగుతుంది ఈ మార్గం కుమలా ఉండటానికి మనుషులు లేకుండా పోయిపోయి గతి తెలుపుతుంది అందువల్ల ఏం జరుగుతుందంటే పరిస్థితి ఏర్పడింది తన కూతు సొంత కూతురు అతని యొక్క సొంత కూతురు తల్లి బిడ్డను ఆలోచించేయకుండా తల్లి అవిశ్వాసి కుమార్తె విశ్వాసి విశ్వాసి విశ్వాసని కుమార్తె ఏం చేసిందంటే తల్లి ఆలోచనకు వ్యతిరేకంగా తల్లి బిడ్డలనే ఆలోచనలు ఉండవు కాబట్టి విశ్వాసం అవిశ్వాసుల మధ్యలో తల్లి బిడ్డలని ఆలోచనలు ఉండవు కాబట్టి తల్లి యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా రాజకుమారులలో ఒకరిని చిన్న బిల్డర్ బాలు దాచిపెట్టేసింది తల్లి తెలియకుండా తల్లి చంపడానికి ఉద్దేశించినవన్నీ చంపలేకుండా దాచిపెట్టేసింది ప్రత్యేకించి ఈ పసిపోన లేకపోతే ఈ వంశం కొనసాగదు కృష్ణ భూలో కనుకొచ్చే అవకాశాలు లేవు సంపూర్ణంగా అపోవాది ఈ కామెంట్ మొట్టమొదటి అప్పవాది కంటే లోకంలోనికి కృష్ణబు రాకూడదు రాకూడదు అడ్డగిస్తా అడ్డగిస్తా ఎంతటికైనా తెగిస్తా కుటుంబంలో జ్వరబడతా పరిస్థితుల్లో స్వాధీనం చేసుకుంటా అని చెప్పానే కార్యక్రమం కొనసాగించుతూ వెళ్ళిపోయి కార్యక్రమం కొనసాగుతున్నాడు దాంట్లో విశ్వాసులైన వారు బలి అవుతున్నారు ప్రత్యేకించి అతలుగా కుమార్తె కుమార్తె ఎన్న కుమారుడిని కుమార్తె మానవుడు చిన్న కుర్రాడు యోవాషు అనే చిన్న కుర్రాడిని తల్లి ఆజ్ఞకు ఆలోచనకు విరోధంగా విశ్వాసీన కుమార్తె మేనరుడిని దాచిపెట్టి దాచిపెట్టి తల్లి కత్తి కత్తికి తెగిపోకుండా కాపాడి ఇంట్లో పోయి తన సొంత ఇంటిలో దేవదేవి మందిరాలలో ఏడు సంవత్సరాలు పెంచేసింది ఏడు సంవత్సరాలు పెంచేసింది కాబట్టి పోరాటము ఎలా కొనసాగుతుంది అంటే బయట జరిగే కార్యక్రమం హింస కాదు లోకల కుటుంబంలో జరిగే హింస కూడా హింసలో భాగమై ఉంది క్రిస్టియన్సులందు సద్భక్తు బ్రతుకు నిర్దేశించి వారు హింస పొందుదురు అనే సమాచారము మందాక రాకపోతే జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంటుంది ఉంటుంది చదువుతా మాటలు ఇరవై అధ్యాయంలో ఇలా రాబడి ఉంది ఇరవై మూడో అధ్యాయం మొదటి సంవత్సరం ధైర్యం తెచ్చుకుని ధైర్యం తెచ్చుకుని శతాధిపతులతో యహోరాము కుమారుడైన అహజ్యతో కుమారుడైన ఇస్మాయులతో గోబేద్ కుమారుడైన అజర్యతో ఆదాయ కుమారుడైన మైసాయతోను జిక్రి కుమారుడైన ఇలిషాపో నిబంధన చేయగా వారు యోధ దేశమంతను సంచరించి యోదావారి పట్టణంలో అన్నింటిలోయేవీలను ఇస్రాయెల్ గా పితరులు పోయింట్ల పెద్దలను సమకూర్చి ఇరుసేములకు తోడుకుని వచ్చి జనులందరూ సమాజంగా మందిరంలో రాజుతో జనులందరూ సమాజంగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేయనప్పుడు యువకుమారులను కూర్చి ఇచ్చిన సెలవు సెలవు చెప్పు రాజుకుమారుడు రాజ్యం చేయాల సమాచారం యుగావా సెలవు మాట నెరవేర్చబడాలి దావిదు సంతతి వాడు సింహాసుల మీద కూర్చోవాలి దావి సంత ద్వారా సింహాసనం కూర్చోవ్వాలంటే దావి సంతతిలో పసి మిగిలాడు ఈ పసికొన్న తీసి దాచిపెట్టి ఏడు సంవత్సరాలు పెంచి యో యాద ప్రధాన యాజకుడు తన భార్యకు సహకారంతో ఈ బిడ్డను బయటకు వచ్చి సింహాసనం మీద కూర్చుని పెట్టాడు ఏడు సంవత్సరాల కుర్రాడిని సింహాసన మీద కూర్చుని పెట్టాడు ఏడు సంవత్సరాల పసివాడిని దావితో సింహాసనం మీద కూర్చుని పెట్టడంతో యుద్ధము మలుగు తిరిగింది సంపూర్ణంగా అందువల్ల నేను మీకు మనం చేసేదేమంటే అపో అది కుటుంబాల్లో జ్వరబడి హింసకు కారణమవుతాడు కారణమవుతాడు కుటుంబాల్లో జ్వరబడతాడు హింసకు కారణమవుతాడు హింసించబడతారనే సద్భక్తతో బ్రతుకుని ఉద్దేశించితే హింస పొందుతారు అనేది వాస్తవమనిషి మార్చారు నీ కుటుంబంలో ఈ సంగతి జరగకుండా చూసుకోవటం చాలా బాగా జాగ్రత్తగా అవసరమే ఉంటుంది ఉంటుంది ఏ కుటుంబంలో ప్రవేశించితే అక్కడ యుద్ధం జరుగుతుంటుంది అన్యాయం జరుగుతుంటుంది కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది అందువలన పరమదేవుడు తెలుగుదేశం విశేషమైన సంగతి నీతి నీతిపక్షంగా ఉంటే నీతిపక్షంగా బ్రతకటం అనేది ఒక అవసరమనిషి మాట్లాడరు నీ బాంధవ్యాలు నీతికి సంబంధించిన బాంధవ్యాలు కనుగడటం చాలా అవసరమైన సమాచారం మిక్సెడ్ అలాంటి మిక్సెడ్ విషయంలో మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది హింస తప్పదు తప్పదు ఖచ్చితంగా ఏ కుటుంబంలో ప్రవేశించినా హింస ఏదో ఒక రూపంగా ప్రవేశించబడుతుంటుంది తేటగా కనిపిస్తుంటుంది మనుషులు బాధపడుతుంటారు ఈ సమస్యల గురించి పరిష్కారం తెలియ తెలియక సతమతం అవుతుంటారు సమాచారం తెలిసి విశేషమైన సమాచారం అందువలన దామీ సంతానానికి సంబంధించి పరమదేవుడు చెప్పేశాడు దామీ సంతతిలో ఒకడు సింహాసన మీద కూర్చోవాలి కూర్చోవాలి ఆ సంగతి నెరవేర్చబడే వరకు దేవుడు తన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాడు నువ్వు సువార్త వినేటప్పుడు ఏమి సువార్త విన్నావో నాకు నిజంగా తెలియదు సువార్త సువార్తలాగా వినకపోతే నువ్వు విన్నది సువార్త కాదు కాదు నువ్వు రక్షించబడమని చెప్పింది రక్షణ కాదు రక్షణ కాదు కాబట్టి సువార్త ఒక విశేషమైన సంగతి గ్రంథం ఎలా మాట్లాడుతుంది రెండవ తి రెండవ అధ్యాయం ఎనిమిదవ వచన సమాచారం రాబడింది రెండవ తి రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం కారము అని చెప్పాడు అపోజ్లైన పౌరుడు మాట్లాడుతున్నాడు ముందేం చెప్పాడు అంటే ముందు చెప్పిన సమాచారం గలతీ ఒకటో అధ్యాయంలో ఆరో వచ్చినటుండి సమాచారం తెలియజేశాడు మొదట ఏం చెప్పాడంటే ఒకటే మారవచనలో బట్టి క్రీస్తు కృపను బట్టి విడిచి భిన్నమైన మీరంత త్వరగా తిరిగిపోగా నాకు ఆశ్చర్య ఉంది అది మరి యొక్క శువార్త కాదు కానీ క్రీస్తు శువార్తలు చెరుపుకొని కలవరపరిచేవారు మీలో కొంతలున్నారు అన్నాడు గల్తీలో కొంతమంది ఉన్నారు అన్నమాట మీలో కొంతలున్నారు చెప్పేసి గల్తీలో కొంతమంది ఉన్నారు క్రీస్తు ప్రవర్తించు వార్తలు చెరుపు కొన్న వారు కొంతమంది మేము మీకు ప్రకటించిన శువార్థ కాక మరి యొక్క శువార్థ మేమైన తరలోకం వచ్చిన ఒక దోతయను మీకు ప్రకటించని వెళ్ళడం అతను శాపకొస్తున్నాను చెప్పాడు శాపకొస్తున్న సువార్త దీక చేసిన మాట కాబట్టి ఆ పోషల యొక్క సువార్థను విని విని విశ్వసించడం అనేది ఒక అవసరం అంశం అంటారు ఒక పోస్టు లొక్క శువార్తను విని విశ్వసించి విదే చూపించకపోతే స్థానిక సంఘంలో నీవు అపవాది పక్షంగా నిలబడిన వాడుపై పోరాటాన్ని కొనసాగించడానికి హేతు అవుతావు హేతు అవుతావు హింస నీ వల్ల కలుగుతుంది కలుగుతుంది కాబట్టి సువార్త పోషన్ ప్రకటించిన సువార్థ ఏంటంటే రెండవ తొమ్మిది రెండవ అధ్యాయ ఎనిమిదవ వర్షంలో నా సువార్త ప్రకారము దాబీ సంతంలో పుట్టి మృతులలో నుండి మృతుల్లో లేచినే నా సువార్థ ప్రకారము దాబీ సంతంలో పుట్టి నిజ నిజువార్థ దభి సంతలు పుట్టకపోతే ఆయన వృత్తుల నుంచి లేపబడే పరిస్థితి చనిపోవటం కానీ మంత్రుల నుంచి లేపబడే పరిస్థితి ఉండదు ఉండదు కాబట్టి రోజు యేసు దేవుని కుమారుడు అని చెప్పిన మనుషుడు నిత్యత్వంలో కుమారుడు అని చెప్పేవాడు వేరొక శువార్థను ప్రకటన చేస్తున్నాడు సువార్త ప్రకటన యేసు బాబు నిత్యత్వంలో కుమారుడు కాడు దేవుని కుమారుడు కావడానికి అపోసిన శువార్థ ప్రకారం ఏమంటే నా శువార్త ప్రకారము దాబీ సంతానంలో పుట్టి నిత్యత్వం పుట్టల నా శువార్త ప్రకారం దాబీ సంతంలో పుట్టి మృతులను లేపబడ్డ యోషులది విశ్వాసం అంటుండి కాబట్టి వస్త్రానికి దాబీ రోమిలకు ఒకటో అధ్యాయంలో నాలుగో వచ్చినా ఏం చెప్పాడు అంటే ఇలా తెలియజేస్తున్నారు రోమిలకు ఒకటో అధ్యాయం ఏడవ వచ్చిన చదివేసి సంతానం చదివేసి సరిపోతుంది ఏడో వచ్చరం శరీరం బట్టి సంతానం గాను బట్టి దావి సంతానం గాను మృతుల నుండి పునర్ధనందున దేవుని ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ్డాడు ప్రభావం దేవుని కుమారుడు ఎలాగయ్యాడు అంటే నిత్యార్థలో దేవుని కుమారుడు ఉండడు ఉండడు అంటానికి ఆంక్షలేదు అది వేరొక శువార్తార్త నాశవార్త ప్రకారము దావి సంతంలో పుట్టి పుట్టకపోతే కొను దేవుని కుమారుడు అవడానికి ఎలాగ ఉంటాం అవకాశం లేదు దామి నాశం కాబట్టి గ్రంథం ఏం చెప్పిందంటే దావిది కుమారుడు ఒకటి మాసం మీద కూర్చుండాల్సిన అవసరం ఉంది ఉంది దానికోసం ఫైట్ జరిగింది యోహ తన భర్తతో ఏకీభవించి దావీ సంతతి వాడైన యోవాషిచ్చిన పశుపాడిని తీసి దాచిపెట్టి ఏడు సంవత్సరాలు పెంచి పెంచిన తర్వాత సింహాసన స్వామి చేసి చేసే కార్యక్రమం దేవుని యొక్క సంకల్పలకు అందువలన ఈ పరిస్థితి రావటానికి తల్లితో బిడ్డ పోరాటం యహోషేమ అతల్యతో పోరాటం తల్లి యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా పోరాటం తల్లి యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా నిలిచిండి దావి సంత దాన్ని నిలబడని నిలబెట్టాలి దేవుని సంకల్పం ఇది అని చెప్పేసి సంగతి నిలబెట్టేసింది కార్యక్రమం జరిగించి ఆ పశువాణ్ణి తండ్రి తల్లికి తెలియకుండా రాణికి తెలియకుండా ఏడు సంవత్సరాలు భద్రంగా జాగ్రత్తగా పెంచి ఏడు సంవత్సరాలు వయసు అయిన తర్వాత తీసుకెళ్లి సింహాష మీద దాబీ సంహాష మీద స్థాపించిన విశేషమైన జరిగింది పరమానంద దేవుడు ఏం చేశాడంటే కృష్ణ ప్రభువును దావి సంతానం మీద కూర్చొని ఒక విశేషమైన కార్యక్రమం జరిగించాడు ఎనభై తొమ్మిదవ కీర్తనలో ముప్పై చుండీలు రాబడింది దావే ముప్పై అతని కుమారులు నా ధర్మ నా ధర్మశాస్త్రం విడిచి ధర్మశాస్త్రం విడిచి నా న్యాయ విధులను ఆచరిం వారు నా కట్టడలను కట్టడలను నా కట్టడలను అపవిత్రపరిచిత్ర నేను వారి తిరుగుబాటులకు దండము దండముతోనూ వారి దోషములకు దెబ్బలతోనూ పని సేవలు చేస్తాను సరే కానీ కానీ నా కృపుణతనికి దూరం చేయాలని నేను దూరం చేయను నా నిబంధనలు కూడా సంతానము మూడు ప్రత్యేక మన చెప్పాడు ఒకటని నేను నా మాట మార్చను నేను అబద్ధం కాబట్టి నేను చేసిన నిర్ణయాన్ని తీసి పారిపోయాను కాబట్టి దావి సంతానం మీద సింహాసనం మీద ఒక వ్యక్తిని కూర్చుని పెడతాను దేవుడు వాగ్దానం చేసిన నాటి నుండి పరిస్థితులు ఎలాంటి వ్యతిరేకమైన రాజుల వ్యతిరేకమైన రాణుల వ్యతిరేకమైన రాజసూత్రాల వ్యతిరేకమైన దేవుడు తన మాటను నిలబెట్టుకోవడానికి గాను దావి సంతానంలో బిడ్డను పుట్టించి దాచిపెట్టి బయటికి తీసుకొని సింహాసన మీద కూర్చుని కార్యక్రమం దేవునికి సంకల్పం భాగమైంది ప్రత్యేకించి నేను మిమ్మల్ని విశ్లేషిస్తే మరి క్షమించండి సమాచారం ఇది సమాచారం ఏమంటే హింస కుటుంబంలో వెళ్ళే అవకాశాలున్నాయి కుటుంబాల్లో కూడా వెళ్ళే అవకాశాలున్నాయి కుటుంబాల్లోనికి అపవాది చొచ్చుకొని మనుషులను పాడు చేసి తన ఏర్పాటులు నెరవేర్చుకోవాలనే ఉద్దేశం కలిగిన వాడి రెండు ప్రవాహాలు వేరువేరుగా ప్రవహిస్తూ ఉంటే దేవుని కుమార్లు ఒక ప్రక్కన అప్పుడు లోకం మన్ మనిషి కుమారులు ఒకటి ప్రక్కన వెళ్తూ ఉంటే కలిపేసి దానివల్ల భ్రష్టత్వాన్ని ఏర్పాటు చేసి తన కార్యాన్ని నెరవేర్చుకోవడానికి అప్పు అది ఏర్పాటు ఆకాశంలో చూసి ఒకరు దొరికితే చాలు దాని ద్వారా నా కార్యక్రమం కొనసాగిస్తూ ఉద్దేశించిన వాడై లోకంలో చూస్తూ కనపడ్డాడు కనపడ్డాడు అన్నాడు ఎవరు కనపడ్డారు నీకు నా ఎంత విశ్వాసం ఇచ్చినవాడు నేను చెప్పిందాన్ని చెప్పినట్టుగా చేసేవాడు నా కనపడ్డాడు అతనికి ముందుగా ఏమీ కావాల్సిన అవసరం లేదు వర్షం రావాల్సిన అవసరం లేదు జలప్రదయం వస్తుందంటే నా మాట నమ్మి దాని నుండి తప్పించుకోవటానికి కానీ తన కుటుంబ రక్షణ కొరకు ఆలోచన చేసిన ఒక వ్యక్తి కనిపించాడు నన్ను చాలు అన్నాడు అతను ఉపేకించుకుని లోకాన్ని నాశనం చేసి తన ద్వారా మళ్ళీ తిరిగి ప్రపంచాన్ని విస్తరింపజేసిన కార్యక్రమం దిగ్గంత దేవునికి చెందుద్ది ప్రత్యేకించి అలా పంశాభిత ఉండేటప్పుడు పరమదేవుడు కావాలని కోరుకున్నాడు నేను క్షేతువంశంలో ఉండండి అబ్రాహ్మ సంతతిలో ఉండండి ఇషాక్ యాక్మ సంతతిలో ఇస్రాయేల్ లో ఉండండి అది విశేషమైన సమాచారం దావీ సంతతిలో నుండి రాజులు ఏర్పాటు చేస్తానని మాటించిన తర్వాత నేను ఒక దీపాన్ని దావీదికి నిలబెడతానని మాటించిన దేవుడు పరిస్థితులు ఏ వ్యతిరేకమైనా దాన్ని నిలబెట్టుకొని స్థాపించడానికి నిర్మార్గంలో ముందు నిలబడి ఉంటారు కాబట్టి ఈ ఘర్షణలు ఏం జరుగుద్దంటే హింస పొందుతారు కానీ కార్యక్రమం కాబట్టి కృష్ణ బాబురాజు సద్భక్త వద్దకు నిర్దేశించేవారు నేడు కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటే కారణం ఏమంటే స్త్రీ సంతానమేది సంతానం అని సంతానం విశేషమైన కార్యక్రమం ఇలా కొనసాగుతుంటుంది నేను మళ్ళీ వచ్చినప్పుడు నేను ఎక్కడ వదిలిపెట్టానో అక్కడ నుంచి వదిలిపెట్టి ముందుకు వెళ్ళిపోతుంటాను విదయం కంగారు పడసే నమస్కారం